రాధన చేయమని చెప్తాం చెప్పి కొంతకు ముందుకు వెళ్ళిన తర్వాత ఆ చాల ఓ చోట కూర్చునే విగ్రహం బదులు అంతా చుట్టూ తిరిగే విగ్రహాన్ని ఆరాధించమని చెప్తాం వాకింగ్ గాడ్ ఆరాధించమని చెప్తాం స్వామి వివేకానంద ఏమన్నారంటే విగ్రహాన్ని దేవాలయంలో కానీ పూజాగృహంలో కానీ విగ్రహాన్ని ఆరాధించటము వెరీ ప్రిలిమినరీ స్టెప్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్నారు అంటే దాని అర్థం ఏంటండి మీరు దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి అనే కదా అర్థం కాబట్టి సంభూతిని మీరు ఉపాసి సంభూతి అంటే ఒక హిరణ్య గర్భ కార్యబ్రహ్మ కారణ మీరు కేవలము ఈ జగత్తు ఈ నామరూపాలు ఈ శబ్ద స్పర్శాది భోగములు వీటినే ఉపాసిస్తూ కూర్చోకండి వీటిని సృష్టించిన హిరణ్య ఉన్నాడు ఆయన కారణ కార్యబ్రహ్మ ఆయన్ని అంటే జగద్రూపంగా ప్రకటమైన పరమాత్మ ఆయన్ని ఉపాసించండి అని చెప్తారు అని చెప్పి ఆ తర్వాత వాడు తేరా అక్కడ దాంట్లో చక్కగా ఉపాసించటం ఆరంభించిన తర్వాత ఈ హిరణ్య గర్భ రూపంగా ఉపాసించబడే కార్యబ్రహ్మ కూడా మిథ్యయే కల్పితమే కా అని ఆ హిరణ్య నువ్వే నీకంటే భిన్నంగా హిరణ్య కూడా లేదు కాబట్టి నీవు హిరణ్య గర్భుణ్ణి కాదు హిరణ్య గర్భుణ్ణి విలీనం చేసుకుని కూర్చోవడము అదే ఆత్మజ్ఞాన నిష్ఠా బ్రహ్మాస్మి అని తెలుసుకో అని చెబుతారు కాబట్టి ఒక స్టేజ్ వచ్చేప్పటికీ ఈ ఉపాసనని కూడా అపవాదం చేస్తారు సో ఎప్పుడు కూడా అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే అనే ఒక న్యాయం ఒకటి ఉన్నది వేదాంతంలో అధ్యారోపాపవాదముల చేత నిష్ప్రపంచమైన తత్వాన్ని అంటే ఏ భేదములు లేని తత్వాన్ని వివరించి చెప్తారు ఆ తత్వంలో ఏ భేదములు లేవు ఏ గుణములు లేవు అటువంటి తత్వాన్ని బోధించటానికి ఏ విశేషణములు లేని ఏ గుణములు లేని ఏ వికల్పములు లేని తత్వాన్ని బోధించటానికి మనస్సు పనికిరాదు వాక్కు కూడా పనికిరాదు అటువంటి స్థితిలో దాని ఎందు విశేషణములను గుణములను వికల్పములను అప ఆదేశం చేసి అధ్యారోపణం చేసి దాని ఎత్తిమీద ఇటువంటి విశేషణాలన్నింటినీ కూడా అధ్యారోపణం చేసి ఆ తర్వాత ఆ తత్వాన్ని బోధించే క్రమంలో ఆ చేసిన అధ్యారోపాన్ని కూడా అపవాదం చేస్తారు దీనికి దృష్టాంతం ఏమంటే బ్రహ్మచారి నువ్వు అని అధ్యారోపణ చేస్తారు వాడి స్వరూపం బ్రహ్మచారి ఏం కాదు వాడి స్వరూపము పరమాత్మ కానీ పదేళ్ల వయసులో నువ్వు పరమాత్మ అంటే వాడికి ఏం తెలుస్తుంది వాడికి నువ్వు బ్రహ్మచారి అంటే తెలుస్తుంది పిలక పెట్టుకుంటాడు యజ్ఞోపేతం వేసుకుంటాడు ఓసారి నేను కాలంలో స్నానం చేసుకుంటే యజ్ఞోపేతం కొట్టుకుపోయాను కాలు ఈతాలు ఇది వాళ్ళం ఆ కాలలో అడ్డంగా పడి ఇస్తూ ఉండేవాళ్ళం గోదావరి యజ్ఞోపేతం కొట్టుకుపోయింది తీరా గట్టి మీదకి వచ్చి చూస్తే యజ్ఞోపేతం లేదు అమ్మా బాబు అని భూకంపం వచ్చినంత కంగారం అప్పుడు పొరుగు పొరుగులు వెళ్ళి ఇలా యజ్ఞోపేతం పోయింది ఏమిట్రా అలా ఉన్నావేమిటో మా అమ్మగారు అడిగితే యజ్ఞోపేతం కొట్టుకుపోయిందర బాబు అంటే మా నాన్నగారికి చెప్తే ఆయన కోప్పడతారేమో భయం నాకు దాంట్లో అలా అవుతూ ఉంటుందమ్మా తప్పేం కాదు నువ్వు వెళ్ళి వెంటనే ఇంకోటి తీసుకొచ్చి ఆ యజ్ఞోపేతం వేసుకుని నూట ఎనిమిది గాయత్రీ చేస్తే సరిపడుతుంది అంటే అమ్మాయ బతుకుజీ కూడా అని అనుకుని వెంటనే కొత్త యజ్ఞోపేతం వేసుకుని యజ్ఞోపవీతం బ్రమ విత్తంబం అంతరం ఒకటి యజ్ఞపేతం వేసుకుని ఆ తర్వాత నూట ఎనిమిది గాయత్రి చేసి ఈ ఆపద నుంచి గట్టెక్కాను అని అనిపించింది అది అది అధ్యారూపం అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది నువ్వు బ్రహ్మచారివి అనే అధ్యారూపంలో అంత పవర్ ఉంది ఆ అధ్యారూపం బుద్ధికి పట్టేసిందంటే అది మనిషి చేత ఒక మార్గంలో మహావేగంగా ముందుకు తీసుకెళ్తుంది గృహస్థ అనే అధ్యారూపం ఎంత ఎంత పవర్ఫుల్ అండి నువ్వు గృహస్థుడవి ఈ అమ్మకే నువ్వు భర్తవి అమ్మాయికి నువ్వు భర్తవి వీడికి చెప్తారు చెప్పి అందరూ వచ్చి కడుపు నుండి భోజనాలు ఉత్తినే తినేసి అక్షతలు ఖాళీగా వీళ్ళు ఇచ్చిన అక్షతలు వీళ్ళని తినే దిమ్మరించి వెళ్ళిపోతారు ఆ అధ్యారోపాన్ని దాన్ని సిమెంట్ కంటే కూడా వజ్రం కంటే కూడా బలంగా చేసేసి వెళ్ళిపోతారు అందరూ వీడి అధ్యారూపం పట్టుకుని బ్రతుకున్నంత కాలం అనుభవిస్తాడు ఆ యొక్క పవర్ని అట్లా సుఖం దుఃఖం రెండూ ఉంటాయి ఆ అధ్యారోపం నుంచి బయటపడాలంటే వీడు గృహస్థగా పుట్టాడే పుట్టడా గృహస్థగా పుట్టాడా కొని పెరుగుతున్నప్పుడు కూడా గృహస్థగా ఉన్నాడా సడన్గా వన్ ఫైన్ ఓ ముహూర్తం పెట్టి నువ్వు గృహస్థు అన్నారు అంతే కదా అంతవరకు ఆ క్షణం వరకు గృహస్థ కానే కాదు ఆ క్షణం నుంచి నేను గృహస్థునే ఒక అధ్యారూపంలో పడి ఆ అధ్యారూపంతో వీడు పడి తంటాలు ఎన్నంటే ఒక జీవితకాలం తంటాలు పడతాడు పైగా జన్మజన్మల అనుబంధం అనే పాటలు కూడా పాడతాడు ఇంకా ఇచ్చేసారా ఇలాంటి సెంటిమెంట్తో పెట్టి నీకేం తెలుసు పూర్వజన్మేమిటో నీకు యూ డూ యూ నో ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ పూర్వజన్మేమిటో నెక్స్ట్ జన్మేమిటో హౌ డూ యూ నో నువ్వునో వాడేవ అదే వాడు చెప్పాడని నువ్వు చెప్పడమే తప్ప నీకు తెలుసు చెప్పింది కాదు కదా కాబట్టి అంటే ఈ అధ్యారోపాన్ని యూ వాంటెడ్ టు కంటిన్యూ అసలు కంటిన్యూటీ ఇట్స్ సెల్ఫ్ ఇస్ రాంగ్ అని తెలుసుకునే జ్ఞానం ఆ పరిస్థితి పక్కన పెట్టి జన్మజన్మన అనుబంధం అని పాట పడతాడు హౌ డూ యూ నో కాతేయకాంత ఇంత ఒకడు అన్నాడు మీ తల్లిదండ్రులు ఎవరన్నా అడిగారు ఏ జన్మ తల్లిదండ్రుల గురించి అడుగుతున్నావు అని చెప్పాడు కాబట్టి అధ్యారూపానికి అంత బలం ఉంటుంది కాబట్టి ఈ మానవ స్వభావంలో ఈ అధ్యారూపానికి ఉండే బలాన్ని దృష్టిలో పెట్టుకుని మానవునికి ఒక యోగ్యమైన అధ్యారోపాన్ని ఇవ్వాలి అయోగ్యమైన అధ్యారోపాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి ముల్లుని ముళ్ళుతో తీయాల్సి ఉంటుంది ఈ అధ్యారోపాలను అన్నిటినీ అపవాదం చేస్తే మిగిలేటువంటి ఆత్మతత్వమే వీడి యొక్క యథార్థ స్వరూపం ఆ మాట ముందు చెప్తే వీడికి అర్థం కాదు కాబట్టి అధ్యా ఉపాసన యొక్క అధ్యారోపణ చేస్తారు సంభూతి ఉపాసన అంటే హిరణ్య గర్భోపాసన అధ్యారోపణ చేస్తారు హిరణ్య గర్భుడు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నీకంటే భిన్నంగా ఉన్నాడు వాడిని ఆరాధించు అని అధ్యారోపణ చేస్తారు దేవుడు వీడికంటే భిన్నంగా ఏమీ లేడు ఆ మాట తెలుసుకునే స్థితిలో వీడు లేడు కాబట్టి ఆరాధించు అని చెప్తారు ఈ సందర్భంలో ఈ పెన్ను ఏమైనా కొంత కోఆపరేట్ చేస్తుందని ఆశిద్దాం నేను ఒక స్కీమ్ ఇస్తాను మీకు ఐంద్రియక జ్ఞానము అనే దాని గురించి మీకు ఉపయోగపడుతుందని నేను నేను మొన్న హెజిటేట్ చేశాను ఈ స్కీమ్ ఇవ్వడం బట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అని అనిపించి ఐ వి దట్ స్కీమ్ చూద్దాం అక్కడ నర్స్ సంబైట్ వచ్చాడు ఆదిలోనే హంసపాథ్ నియే కంపెనీకి ఆకారం సారిస్తుంది కిలేది కదా అది రాంపం జిందోస్తో ఉన్నారు సంబైట్ ఇంకోటి ఉండాలా పెడాలి అంటే నేను చూస్తా అక్కర్లే పని పనికి రావట్లేదని పడేసి ఉంటాను నేనే అలాంటి పిచ్చి చూసుకుంటాను అండి వెరీ నైస్ ఎన్నో రాస్తారు మీరు అందరికీ తెలుస్తుంది కదా ఆహో జ్ఞాన జ్ఞానం జ్ఞానము అని రాసుకుంటారు జ్ఞానము విషయం జ్ఞానమే కదా జ్ఞానం రెండు రకాలు ఐంద్రియక ఐంద్రియక ఆత్మాటే yeah. తర్వాత నేను ఈసారి అమెరికా నుంచి వర్డలు పట్టుకొస్తాను అది దృష్టి గుర్తుండాలి దీనికి ఒక తాడో ఏదో పెట్టి మిగిలిస్తాను కొంచెం కొంచెం కానీ టేబుల్ టేబుల్ నేను రాసుకుంటాను లేవులు కాబట్టి నేను అదే ఆలోచించాను కొంచెం వస్తుంది కొంచెం అయితే ఇంకా ఏదో ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం ఈశ్వరము యొక్క జ్ఞానం కలుగుతున్న మనకి తన గురించి తను కూడా జ్ఞానం నేను నేను సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను ఐంద్రియ జ్ఞానము ప్రత్యక్ష పరోక్ష ప్రత్యక్ష పరోక్ష ప్రత్యక్షంగా ఎక్కుండా ఉండే సత్యస్పర్శ రూపం అసలు గ్రంథాలు పరోక్ష అంటే స్వర్గాలు స్వర్గం స్వర్గం మీకు తెలిసినా కాబట్టి పరోక్షం స్వర్గం నిత్య పరోక్షం అలా శాస్త్రమే అలా చింత కాదు బాబు తెలిసినట్టే చెప్పలేదు కాబట్టి అది అయితే ఈ జ్ఞానంలో మీ చేత తెలియబడేది సుఖరూపం కావచ్చు దుఃఖ రూపం కావచ్చు ప్రత్యక్ష పరోక్షం కూడా సుఖం కావచ్చు కావచ్చు పరోక్షం అంటే స్వర్గం సుఖం నరకం కూడా కావచ్చు ఎక్కువ పేరు కూడా ఉంటుంది ఇష్ట ఇష్ట ఇష్టం అంటే ఇష్టం మనకిష్టమైంది అనిష్ట దుఃఖం అంటే అనిష్టం అడిగే పేరు సుఖం కావాలని కోరుకుంటాము దుఃఖాన్ని మనం దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తుంది సుఖానికి ప్రాప్తి ప్రాప్తి అంటే పూజ సుఖానికి ప్రాప్తి దుఃఖానికి పరిహారం శరీర పరిహారం ద్యం గుర్తు చేసుకుని నేను రాత్రి పరిహారం అంటే దొరక పెట్ట రాత్రి అంటే పొందడం ఓకే ఇప్పుడు ఏదైనా పొందాలన్నా పరిహారం చేయాలన్నా ఆ కూడా కర్మ ప్లస్ ఉపాసన వల్ల కర్మా ఉపాసన ఉపాసన ఏదైనా సుఖం కావాలనుకోండి కర్మ చేస్తారు అయితే ఉపాసన దేవతోపాసన వైదిక కర్మ అంటే దేవతపాసన లౌకిక కర్మ లౌకిక ఉపాసన రాజుగారి ఆడుకుంటుంటే లౌకిక ఉపాసన రాజుగారి దగ్గర లౌకిక కర్మ దేవుడికి పూజ చేస్తే వైదిక కర్మ దేవుడికి ఉపాసన చేస్తే వైదిక ఉపాసన దేనికోసం ఇవన్నీ ప్రాప్తి పరిహారం నేను ఏమిటి ప్రాప్తి సుఖ శాప్తం దుఃఖపరంగా పెరిగాడు వేటిల్లో ప్రత్యక్ష పరోక్షము రెండు ఇక ఆత్మజ్ఞానం దగ్గర నేను తెలుసుకోండి కదా నేను వాళ్ళు తెలిసినప్పుడు నేను కర్తని భోక్తని అని నేను కర్తని భోక్తనే అని నేను కర్తనే నేను భోక్తనే అని అనుకుంటాడు జ్ఞానం అజ్ఞానానికే జ్ఞానం పేరు ఇక్కడ ఉండేది ఈ కర్తభోక్త అనేటువంటి జ్ఞానం ఏదైతే కాదో వీడు ఈ ప్రాప్తి పరిహారాల నిమిత్తమై కర్మా ఉపాసనలు చేస్తాయి వీటి కోసం ఇవన్నీ కూడా ఈ శుభ ఇష్టానుష్టములు ఈ ప్రాప్తి పరిహారములు వాటి కోసం కర్మా ఉపాసనలో కర్తభోక్త చేస్తాయి అంతే కదండి ఇది కర్మ ఉపాసనల ఫీల్డ్ మనం చర్చిస్తున్నది ఈ ఫీల్డ్ కర్మ చేయాలి ఉపాసన చేయాలి కర్మని ఉపాసనని కలిపి చేయాలి ఉపాసనలో సగుణాన్ని గుణాన్ని ఉంటాయి ఒంటినీ కలిపి చేయాలి నిషావస్థలో ఆరు మంత్రాలు ఆరు మంత్రాల యొక్క ఫీల్డ్ ఇది అర్థం అప్పుడు కొత్తదేనా అయితే ఇది నేను ఇంకా డస్ట్బిన్ లో వేసేస్తాను చూసారా మీకు చూసానికి వాటి డస్ట్బిన్ లో వేశాము ఒకవేళ ఇది రాయలేదు మళ్ళీ తెలుసుకోవాలి ఒకవేళ అకర్త అభోక్త అనే సత్యాన్ని మీరు తెలుసుకున్నాడు మీరు కిందకు వెళ్ళి తీసుకొచ్చాడు ఇది ఆత్మ అకర్త అభోక్త అని ఆత్మస్వరూపాన్ని యథార్థంగా ఇది అయథార్థంగా అజ్ఞానం అంటే బాగుండదు కర్మ చేసుకున్న జీవాన్ని ఆ జ్ఞానం అంటే వాడికి రోజు మనిషి అవుతుంది ఇవన్నీ తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అంటే మేము ఆ జ్ఞానం గురించి అడగట్లేదండి మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు కర్త కదా కర్తనే మరి అదే జ్ఞానం భోక్త ఈ అకర్త భోక్త అని జ్ఞానం తెలిసినప్పుడు నో సుఖ దుఃఖదు దేహానికి మనసుకున్నాయి ఆత్మలో కనబడుతుంది అమ్మాయి చిన్నగా రాశానాగద్వేష నో రాగద్వేషం ఏమంటే నో ఇష్టాధిష్ట అరిష్టాలు ఉండవు నో ప్రాప్తి పరిహారో ప్రాప్తి పరిహార పొందాల్సిందే లేదు దూరంగా రిజెక్ట్ చేయాల్సింది నో కర్మ ఉపాసన ఎందుకంటే ప్రాప్తి పరిహారాలు లేకపోతే ఇంకా కర్మోపాసనలేముంటాయండి సౌరపాదాచార్యులు ఈ లెవెల్లో మాట్లాడతారు మరి ఇవన్నీ ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్లో దేవే విదిన్ ద ఫీల్డ్ దేవకే బట్ ఫండమెంటల్ అవి ఆత్మకర్తా భోక్త అనే అజ్ఞానం మీద అసలు జ్ఞానము సత్యము అనే అజ్ఞానమే కావాలంటే ఇప్పుడు టేబుల్ బాగుందండి అది సంగతి ఇది వేస్తే టేబుల్ వేయాలి లేకపోతే ఊరుకోవాలంటే ఇతిహాస్ అయితే ఇదే ప్రత్యక్ష సుఖా సుఖ ఇష్టా అనిష్టా అనిష్ట పరిహారా కర్మా కర్మావకాశ ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కర్మ చేస్తే ఆ లో తిరగడం కోసం కర్మ చేస్తే అది సంసారం వైదిక కర్మ ఆ ఫీల్డ్ నుంచి ఉద్ధరింపబడి ఈ జ్ఞానంలోకి రావడానికి కర్మ చేయాలి అంతేగాని కర్మ విధించింది కాబట్టి ఆ ఫీల్డ్లో అద్వైతము సత్యమని ఆర్థ్యం కర్మ విధించింది కాబట్టి భేదమే సత్యము అని ద్వైతులు ఆరోగ్యం అంటుంది చాలా తప్పు అలాగే ఉపాసనని శృతి విధించింది కాబట్టి జీవుడికి ఈశ్వరుడికి భేదము సత్యము ఎందుకని భేదం లేకపోతే ఉపాసన ఎలా చేస్తారు కాబట్టి భేదం సత్యము అంటే మేమంటాము అభిప్రాయ అవకాదయా కల్పిత భేదం సరపడుతుంది ఉపాసనకి ఉపాసనకి యథార్థ భేదం అక్కర్లా జీవుడు నేను ఈశ్వరుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అనే కల్పిత భేదంతో ఉపాసన నడుస్తుంది మరైతే కల్పిత భేదము కల్పితమైతే నేను ఉపాసన చేసి దేవత నేనే అవు అంటే నేనే నా దేవుడు ఎస్ నేను పూజ చేసి వెంకటేశ్వర స్వామి నేనైనా అవును దట్ ఈస్ వాలిటీస్ మరైతే నేను ఇంక పూజ చేయటం ఎందుకు నన్ను నేనే పూజించుకుంటే సరిపడుతుంది కదా కరెక్టే దట్ ఈస్ హాలిటీస్ నన్ను నేను అంటే ఆ పరిచ్ఛిన్నమైన అహంకారం కాదు ఆ పరిచ్ఛన్నమైన అహంకారానికి అద్భుతమైన ఆత్మచైతన్యమే కావరు అది యథార్థస్వరూపం నువ్వు దాన్నే పూజించా దాంట్లోనే విలీనం అవుతూ ఉంటావు ప్రతిరోజు నిద్రావస్థయలు విలీనం కావాలి దాంట్లోనే జాగ్రత్త వ్యవస్థలో కూడా దాని ఎందుకు విలీనమై ఉంటే నీకు జీవన్ముక్తుడు అని శృతి చెప్తాను వీళ్ళ గోల ఎక్కుంటే నేను కృష్ణం ఉంటాయి భాగవత వ్యాఖ్యానాల్లో అక్కడ కృష్ణం వీడు జీవన్ముక్తుడైపోతే దేవుణ్ణి భజించడం ఉండదు కదా ఎలా ఉందంటే రోగం లేకపోతే మందులు వేసుకోవడం కదా అనుకుంటున్నాం రోగం తగ్గిపోతే ఇంకా మందులు వేసుకోవడానికి అలవాటు పడుతుంటాడు పొద్దున్నే చక్కగా ఎనిమిదింటి మందు పదకొండు ఇంటికో ముందు మూడింటికో మందు వేసుకుంటాడు ఇంకా మీకు రేపటి నుంచి ఏ మందు వాడక్కర్లేదు అంటే ఇంకా నాకేం తలసరం నేను ఆ డైనికుల కోసం ఎందుకు చూసుకోండి చక్కగా ఎనిమిది అవగానే తక్కువ వేసుకునేవాడి ఒక పద్ధతిగా ఉండేది ఇప్పుడు మీరు మందులు వేసుకుంటూ ఉంటున్నాడు నాకు అక్కడ దొరుకుతుంది అని అంటాడు ఈ సభ రైతులు అలాంటివై కాబట్టి అలా ఉంటుంది కొద్దిగా దేవుళ్ళు విలీనం అయిపోతే భక్తి ఎక్కడ ఉంటుంది అంటాడు నేను కూడా నీకు భక్తి కర్మ ఉపాసన ఇంటిది ఏంటి దేవుడు విలీనం అవడానికే విలీనం అయిపోతే అవి ఉండవు కదా అంటే ఇది ఎక్కడ ఉంది అంటే పడవ దాటం అయిపోయిన తర్వాత కూడా పడవలు ఎత్తుకు పెట్టుకుని మోసపోతారు అన్నట్లేదు పడవ చాలా బరువుగా ఉంటుంది వేయడానికి వీలుగా ఉండదు అయినా సరే నేను వస్తాను అంటే సరైతే పోయి బతి తెలిసి ఉంది ఇప్పుడు పరమార్థత అప్పుడు ఆయన ఏమంటున్నారంటే నహి పరమార్థత సంభూతాయం సంభూతం తదవాద ఉపపద్యతే వాస్తవంగా ఉపాసన సత్యము కాబట్టి ద్వైతము సత్యము కాబట్టి జీవులు వేరు ఈశ్వరుడు వేరు ఆ ఒకే పరబ్రహ్మ జీవులు గాను ఈశ్వరుడు జగత్తుగా ఇంకో మొక్క కూడా అయింది ఆ జగత్తులో మళ్ళీ అనేక మొక్కలైంది ఇదంతా యథార్థమే అన్నే అప్పుడు సంభూతి ఉపా ఉపాసనను అపవాదం చేయడం వల్ల చెప్తుంది శృతి అపవాదం చేసింది కదా అపవాదం చేసి ఉండేది సంభూతి ఉపాసన కొనసాగించడం చెప్పింది కానీ అపవాదం చేసింది కాబట్టి సంభూతి ఉపాసనను అపవాదం చేసింది కనుక ఆ అపవాదము సంగతము కావాలి అంటే అంటే యుక్తియుక్తము కావాలి అంటే సంభూతి కల్పితమై తప్ప తీరాలి తప్పదు नो विनाशेन संभूते समय कंधम तम प्रवती ये विद्यासते అయితే ఒక పురోపక్షం పురోపక్షం ఏంటంటే ఇక్కడ రెండు ఉపాసనలు చెప్పబడ్డాయి సంభూతి ఉపాసన వినాశ ఉపాసన వినాశము అంటే అవినాశము అర్థం వినాశ వినాశ సరే వినాశైనా కర్మ వినాశం అంటే కర్మ ఇప్పుడు అక్కడ ఏమని చెప్పారంటే అంధంతమంతి ఏ అవిద్యా ఉపాసతే ఎవరైతే అవిద్యను అనుష్ఠిస్తారో అవిద్య అంటే కర్మానర్థం అవిద్య అంటే కర్మానార్థం వినాశము అన్న ఓకే వినాశము కూడా కర్మే ఎందుకంటే కర్మ అలా చేస్తాం వినాశమైపోయింది అయిపోతుంది కదా అతను విశ్వాహ అయిపోయింది కర్మ అతని కర్మఫలం ఉంది ఓకే సొంతానికి వెళ్ళాడు ఓ కొంతకాలం సుఖాన్ని అనుభవించే ఆ కర్మఫలం అయిపోయింది కాబట్టి ఎక్కడికక్కడికి వినాశమే దాని లక్షణం కాబట్టి వినాశం అంటే కర్మ అజ్ఞానం అవిద్య కూడా కర్మే అవిద్య అంటే కర్మ నేను కర్తలోనే అజ్ఞానం చేయడం చేసింది కాబట్టి అది కర్మ అవిద్యే ఇప్పుడు అవిద్యలో కర్మలో ఉన్నవాడు కేవల కర్మని చేయటానికి వీళ్ళే అని నిందించారు సో అంధంతమక్తి ఏ అవిద్యా ఉపాసన కర్మ కేవల కర్మ చేసినట్లయితే ఉపాసన వీడు చేయకపోతే వీడు అజ్ఞానంలోనే మిగిలిపోతాడు ఇంకా ముందుకు ప్రోగ్రెస్ కాలేదు కాబట్టి కేవలకర్మను చేయకుండా కర్మను ఉపాసనను కలిపి చేసుకో అని చెప్పడం కోసం అక్కడ కేవల కర్మను నిందించారు కర్మని నిందించడం వందు తాత్పర్యం కాదు కర్మకి ఉపాసనతో కలిపి సముచయాన్ని విధించటం వంట తాత్పర్యం ఇప్పుడు బీఎస్సీ మేసేదనుకోండి నేను ఎంఎస్సీ చదవడం సలహా చెప్తాను చెప్తే వాడు నేను చదవనన్నాడు అనుకోండి నీవు సింపుల్ బీఎస్సీ వేస్టాను అంటే బీఎస్సీని నిందించడం వల్ల తాత్పర్యం కాదు ఆ బిఎస్సీకి నువ్వు ఎంఎస్సీ కూడా జోడించుకుంటే బాగుంటుంది అని చెప్పడం లేదు తాత్పర్యం అంతేగాని బిఎస్సీ వేస్ట్ అంటే నిజంగా బీఎస్సీని వేస్ట్ అని తీర్చేస్తున్నాడని నేను అనుకో భయబెట్టుకు తీసుకెళ్ళడం కోసం కింది మెట్టుని ఆ విధంగా నిందించటం ఉంది కాబట్టి ఆ విధంగానే కేవల కర్మని నిందించారు అలాగే ఇక్కడ కేవలం ఉపాసనని కూడా నిందించారు ఒకడు ఉంటాడు ఉపాసననే కర్మలు చేయడు ఆ మాట మీరు నిర్మాణం చేశాను కేవలం ఉపాసనని కూడా నిందించారు సో అక్కడ కేవల కర్మ ఎందుకు నిందించారు ఉపాసనతో సముచ్చయం చేయటం కోసం కేవలకర్మని నిందించారు అలాగే ఇక్కడ సంభూతిని అపవాదం చేశాడు నువ్వు అంటున్నావు కదా ఆ అపవాదం చేయటం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆ సంభూతిని అంటే ఉపాసనని కర్మతో సముచ్చయం చేయటం కోసమే అలాగే సంభూతిని అపవాదం చేశారు తప్ప సంభూతి కల్పితమని చెప్పడం అందుకు తాత్పర్యం కాదు అని పూర్వపక్షం ఓకే తిరిసిని కొంచెం పట్టండి ఈ క్లాసుకి అయిపోతుంది దాని మీద శంకరులు అంటున్నారు సత్యమే దేవతాదర్శన సంభూతి విషయ వినాశ శబ్దవాచ్య కర్మ సముచ్చయ విధానాథూత్యపవాద వినాశానికి అర్థం వెతుకుంటున్నాను వార్షికాత్సారి వినాశ అంటే అర్థం సత్యమేవా నువ్వు చెప్పింది నిజమే దేవుడి నిజము సంభూతికి సంబంధించిన ఉపాసన దేవతా ఉపాసన సంభూతి అంటే హిరణ్య దేవత ఆ హిరణ్యగర్భకి సంబంధించిన దేవత ఉపాసన వినాశ అనే శబ్దము చేత బోధింపబడే కర్మ ఈ రెండింటి యొక్క సముచయాన్ని విధించటం శృతి యొక్క తాత్ప్రయముని ఆ సముచ్చయ విధానం కొరకే కేవల కర్మ నింద చేసిందని కేవల కర్మ చేంద చేసినట్టుగానే కేవల ఉపాసన నింద కూడా చేసిందని అదంతా సత్యమే దాంట్లో ఆల్ దిస్ ట్రూ తి అది తి అలాంటి చోటు వాడాలి అంటే ఇన్స్పైట్ ఆఫ్ దాట్ నెవర్ గ్లెస్ అయినప్పటికీ వినాశాఖ్యర్మ స్వాత్తి కమసముచ్చయ సంస్కార గ ప్రవృత్తిపస్వయలక్షణ్యోత్వం ఇప్పుడు వాడు కర్మ చేసుకుంటున్నాడు వైదిక కర్మ వైదిక కర్మ చేసుకుంటున్నాడు ఆ కర్మకి వినాశము పేరు వినాశాఖస్య కర్మ వాడు కర్మ చేసుకుంటూ ఉంటే ఏమన్నా న్యాయంగా అయితే ఏమన్నా ఈ కర్మ సంపన్నము ఆకాశముధము ఆకాశ పుష్టి రస్తు తుష్టి రస్తు అంటూ ఈ కర్మ వినాశము అది ఎలా ఉంది రోజు ఎవరైనా వర్తం చేసుకుంటు సత్యాల వర్తం చేసుకుంటున్నాను చేసుకుంటే మీ వ్రతము సంపన్నం అవ్వదు కాక ఈ వ్రతం వల్ల మీరు కల్పాంతం వరకు స్వర్గలో సుఖములను అనుభవించదు కాక యహలోకంలో సకల సంపదలు పొందేదరు కాక అనాలి కానీ ఈ కర్మ కేటాయిప్పటికి ఇది అయిపోతుంది కాబట్టి ఇది వినాశము దీని ఫలం కొద్ది కాలం స్వర్గంలో భోగాలకి అది అయిపోతుంది కాబట్టి అది వినాశము అంతే అది ఆ కర్మ చేసే వాటికి ఎలా అవుతుంది ఆల్వేస్ లైక్ సత్యం అలాగే సత్యం మరోలా ఉండదు సత్యం ఇటు కెనాట్ బి ఎనీటి అర్థంగా ఉండదు ఎందుకంటే సత్యం చెప్పేవాడిని జనాలు హ్యాండిల్ చేయలేరు అసత్యం చెప్పేవాడిని హ్యాండిల్ చేస్తారు తప్ప సత్యం చెప్పేవాడిని హ్యాండిల్ చేయలేదు బికాస్ ఇట్ ఈస్ టు వన్ కంఫర్టబుల్ ఇప్పుడు ఇది కర్మ ఉన్నది ఇది దీనికి వినాశము అని శృతి పేరు పెట్టాడు ఎందుకంటే కారణం చెప్పాను కదా తర్వాత కర్మ వీడు చేస్తున్నాడంటే అదేదో జ్ఞానంతో కర్మ చేస్తున్నాడు అది మీరు అంత స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య వీడికి పుట్టడంతో ఆత్మస్వరూప అజ్ఞానంతో పుడతాడు అసలు అజ్ఞాని కాబట్టి పుట్టాడు లేకపోతే అసలు ఈ జన్మే వచ్చింది తిరుగుతారు ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుంటే జన్మే వచ్చింది దిగుంటారు వాసనయే జన్మ హేతు అజ్ఞానము వాసనా మూలము కాబట్టి అజ్ఞానము అజ్ఞాన వాసనలు వాటి మూలంగా జన్మ వచ్చింది కాబట్టి వీడు స్వభావ సిద్ధంగానే అంటే పుచ్చుటోట వచ్చిన అజ్ఞానం చేతను కర్మలయందు ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ కర్మలయందు ప్రవృత్తి ఏదైతే ప్రవృత్తి ఏదైతే కలదో దానికి మృత్యువు అని పేరు మృత్యోహం ఇంకో పేరు పెట్టాడు ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయి కర్మకి అవిద్య ఒక పేరు వినాశము ఇంకో పేరు ఇంకో పేరు ఏమిటి మృత్యోహ అది మృత్యువు ఎందుకు కర్మకి మృత్యు అని పేరు పెట్టారు చూడండి కర్మ చేశారు కర్మ ఫలరూపంగా దేహం వచ్చింది ఈ దేహం చచ్చిపోతుందా చచ్చిపోదా చచ్చిపోతే వీడు మృత్యువు నెత్తిమీర వేసుకున్నాడా లేదా మళ్ళీ ఈ దేహంతో మళ్ళీ కర్మ చేస్తాడు ఈ దేహం మరణించిన తర్వాత ఇంకో దేహాన్ని తెచ్చుకుంటాడు మళ్ళీ అది మృత్యువుతుంది మృత్యోత్సవం మృత్యుమాపవుతుంది కాబట్టి కర్మకి మృత్యువు ఇంకో పేరు ఇప్పుడు ఈ కర్మ అనే మృత్యువులో ఉన్నాడు తర్వాత ఇంట్లో ఇంకా అనేక అంశాలు మీరు ఉన్నాయి ఎలాగంటే వాడు వాడికి వైదిక కర్మని మీరు బోధించలేదంటే కేవలం లౌకిక కర్మలే చేసుకుంటూ సంసారంలో వాడు మునిగిపోతాడు అదే మృత్యువు అజ్ఞానమే మృత్యువు ప్రమాదమే మృత్యువు ఈ మృత్యువు నుంచి వీడిని గట్టెక్కించాలి ఒకడు జటుడుగా ఉంటాడు జటుడుగా ఉంటే వాడి జడత్వాన్ని పోగొట్టడం కోసం జడత్వమే మృత్యువు వాడి జడత్వాన్ని పోగొట్టడం కోసం అతి తరణం దాన్ని పోగొట్టడం కోసం వాడికి ఏదో పని అప్పటి వాడు అలా రుణి మీద కూర్చుని తినేసి ఆ రుణి మీద వాడు అలా తినేసి ఆ రుణి మీద కూర్చుంటే ఆ చెరువు పెట్టును తీసి కప్పేసి రాలా అన్నాడు కనీసం సంథింగ్ యుడు చెరువు పెట్టి ఎందుకంటే ఎవరికే కోసం ఒక ఒకటి తీ దాన్ని మళ్ళీ కప్పేసారు వచ్చేసేది కనీసం ధూ సంథింగ్ అనేది ఎందుకంటే వీడి జనత్వం నుంచి వీడిని బయట మారాయడం అలాగే లౌకిక కర్మలు చేస్తూ ఉంటే ఆ లౌకిక కర్మలు మళ్ళా మృత్యువు ఎందుకంటే అది సంసారంలో బంధిస్తాయి కాబట్టి వాటి నుంచి వీడిని ఉద్భరించడం కోసం వైదిక కర్మలు చేయడం వీడు ఆ స్వర్గాన్ని తలుచుకుంటూ వైదిక కర్మలే చేసుకుంటూ కూర్చుంటారు ఈ స్వర్గం గురించి ఈ ఈ గట్టిగా వర్ణిస్తారు ఈ వర్ణలన్నీ చదివి చదివి చదివి వీడు ఆ స్వర్గం కోసం వినిపిస్తూ ఉంటారు దానికోసమే కర్మలు చేస్తూ ఉంటారు వైదికులు ఉంటారు నేను చూసాను ఆ స్వర్గం గురించి వాళ్ళు ఏమో కర్మలు చేస్తూ ఉంటారు ఆ స్వర్గాన్ని ఊహించుకుంటూ ఇక్కడ ఊహించుకోవడానికి ఏమీ లేదు అంత కఠినమైన జీవితం స్వర్గం గురించి ఊహించుకుంటే చాలా గంభీరంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఇమాజినేషన్ దాంట్లో పడిపోతాయి ఆ ఫ్యాన్సీలో పడిపోతారు ఆ కామనలే వీడికి మృత్యు దాని నుంచి వీడిని ఉద్ధరించడం కోసం నిత్య కర్మానుష్ఠానము నిష్కామ కర్మోపాసన కర్మానుష్ఠానము వీడికి బోధించాలి అయితే నిష్కామ కర్మానుష్ఠానంలో కూడా కర్తృత్వ భావన అలాగే ఉంది ఈ కర్తృత్వ భావన పోవాలి అంటే అంతఃకరణము శుద్ధమై తాను సాక్ష్యస్వరూపం ఉందని తెలుసుకోవాలి దానికోసం ఉపాసనని జోడించాలి అంతఃకరణ శుద్ధి కోసం ఉపాసన లేకపోతే ఈ కేవల కర్మ మృత్యువు కాబట్టి అటువంటి మృత్యువుని దాటడం కోసం దేవతా దర్శనాన్ని ఆ కర్మకి జోడించారు పైకి తీసుకురావాలి కర్మ నుంచి భావనలోకి అంటే ఉపాసనలోకి ఒక మెట్టు పైకెక్కించాలి కర్మలోనే మీకు నేను రెండు మూడు మెట్లు గురించా ఆ మెట్లన్నీ దాటుకుంటూ కర్మలో వీడు నిత్యకర్మానుష్ఠానము నిష్కామ కర్మయోగంలోకి వస్తాడు వచ్చిన తర్వాత వీళ్ళు భక్తిలోకి తీసుకురావాలి ఉపాసనలను తీసుకురావాలి కేవలం కర్మలో ఎక్కువ సముచ్చయం చేసుకో దేవతా దర్శనము దర్శనం అంటే ఉపాసన దేవతోపాసనను కూడా సముచ్చయం పోయి ఆ శ్రీకృష్ణున్నో శ్రీరామమ్మో లేకపోతే గాయత్రి దేవనో ఏదో పేరు పెట్టి ఉపాసన సాత్విక ఉపాసన చేయాలి యూస్లెస్ ఉపాసనలు రాజ్యస తామస ఉపాసనలు చేస్తే మళ్ళీ వేస్ట్ సో అటువంటి ఉపాసనలను చేసుకుని నీవేమో వైఖ్య అని వాణ్ణి ఆ కర్మరూపమైన మృత్యులోంచి బయటపడేయడం కోసం కర్మ ఉపాసనల సముచ్చయాన్ని పోషించారు ఈ సముచ్చయం ఎందుకు అంటే ఇదిగో సముచ్చయాన్ని పోషించారు కాబట్టి ఈ ఉపాసన సత్యము అంటే ద్వైతం సత్యము నాట్ లైక్ దాట్ ఈ సముచయానికి కూడా బలం ఉన్నది ఏమిటి పురుష సంస్కారథస్థ ఈ మనిషి హృదయంలో గూడు కట్టుకుని ఉండే అజ్ఞాన వాసనలన్నిటినీ తొలగించటానికి ఇప్పుడు రాగద్వేషాలు ఉంటాయి మీ మనస్సు ఎప్పుడైనా వికారం చెందుతూ ఉంటుందా అయితే ఈ వికారం చెందటానికి హేతువేదే ఉంటుంది తప్పనిసరిగా రాగం కానీ ద్వేషం కానీ హేతువై ఉంటుంది ఈ రాగద్వేషములు ఆ వికారము ఈ రాగద్వేషములను తనవి అని అనుకునే ఆ అహంకారము ఆ వ్యక్తిత్వము ఆ పర్సనాలిటీ ఇవి ఏమీ మీ స్వరూపంలో భాగం కాదు ఇవన్నీ మిత్యా మీరు ఆ రాగద్వేషాలను ఆ సుఖ దుఃఖాలను మిత్యా అంతేకాదు ఈ రాగద్వేషాలని సుఖ తన ఎత్తి మీద పెట్టుకుని తిరుగుతున్న ఈ ఈగో ఏదైతే ఉన్నదో అది కూడా నిత్య కాబట్టి ఎప్పుడైనా వికారం కలిగినప్పుడు అది వాసనా మూలకమని గుర్తించి మీరు ఇదంతా కూడా భిక్షాభూతమైనది అజ్ఞాన కల్పితము అని ఆలోచించే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఇదంతా కూడా వేదాంత పాఠానికి సంబంధించింది దాని ఇదంతా సత్యమైన ముందుకు మీరు ఇదంతా సత్యమైన ముందుకు మీరు పురుష సంస్కారాన్ని మీకు చాలా అవసరం మీరు కొంత నిష్కామంగా ఈశ్వరుని చేసి ఆ అంతఃకరణ శుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా కలదు ఎందుకంటే జీవితంలో ఎవరివో సుఖ దుఃఖాలు రాగదోషాలు వస్తూనే ఉంటాయి ఎవరివో ఘటనలు ఘటీ ఉంటాయి సముద్రంలో తరంగాలు వచ్చినట్టు ఏదో ఓ తర్వాత ఓ తరంగం ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా ఒక ఘట్టం పూర్తయిందంటే ఇంకో ఘట్టం వస్తుంది చదువు ఘట్టం పూర్తయిందంటే పెళ్లి ఘట్టం వస్తుంది అది పూర్తయిందంటే సంతాన ఘట్టం వస్తుంది అది పూర్తయిందంటే ఇంకా సంతానంతో పని పాటలు ఉన్నాయి ఎన్నిక అవి ఒక ఘట్టంతో ఇంకా సంతానంతో ఒకసారి కలిగిన తర్వాత ఇంకా అలాగే వీడు చచ్చిపోయే వరకు కూడా ఒక ఘట్టం ఘట్టం అంటే ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ అలా వీడు రెండు కూడా ఆ ఎపిసోడ్స్ అలా వస్తూనే ఉంటాయి దీని మాట ఏమిటంటే ఆ వీళ్ళు చుట్టుకుంటాం దానికల్ల మళ్ళీ వ్యవస్థ చేయాల్సి అది నా ఎవరూ రాష్ట అంటే ఇదేదో సెటిల్ చేసిపోవద్దుల వీళ్ళు సెటిల్ చేసిపోయే వీళ్ళు ఇంకో బంధువులు వాళ్ళు పోతారు అందరూ పోతారు కాబట్టి ఈ సంసారం వాస్తవం యొక్క దాంట్లో అదే సత్యం అని ఆ ఆ సత్యత్వ భావం నుంచి బయటపడిపోవాలి ఆ రాగద్వేషంలో ప్రభావం నుంచి బయటపడాలి అటువంటి సంస్కారం చాలా ఆవశ్యం లేకపోతే అటువంటి సంస్కారం లేకపోతే వీడు కర్మఫలము కర్మఫలముల రాగము ఆ రాగం చేత ప్రవృత్తి ఆ రకమైన మృత్యువులో ఇప్పుకొని ఉంటాడు కర్మఫల రాగ ప్రవృత్తి రూపస్య మృత్యో అటువంటి మృత్యువులో ఉంటాడు ఆ మృత్యువు ఎలా ఉంటుంది సాధ్య సాధన ఏషణ లక్షణస్య ఇదిగో గోరు ఆ గోరు సిద్ధించాలి ఎలాగా సాధ్య సాధన ముందు సాధ్య ఏషణ సాధ్యమునందరి కామ ఆ తర్వాత సాధన ఏషణ ఇది ఎలా ఉంటుందో చెప్పుకుంటారా వీడుతారు బ్రహ్మచారి ఒక దృష్టి అంత చెప్తున్నా బ్రహ్మచారి ఒక పదివేల ముప్పై ఏళ్ళ బ్రహ్మచారి వీడికి పెళ్లి చేసుకోవాలని కోరుతారు దాన్ని సాధ్య ఏషణ ఏమండి ఆ పెళ్ళి అవ్వటం సాధన ఏషణ వెళ్ళలేదు ఆయన ఎవడో పెళ్ళిళ్ళు పేరైనా ఉన్నారో వెళ్ళి ఆయన కాళ్ళు సాధన వెళ్ళి ఆయన కాళ్ళు కొట్టుకుంటారు ఆయన దిగులు దొరుకుతున్నాయి ఆయన దొరుకుతారు అవుతారు ఆయన ఎందుకు నీకు నీకు కావలసిన భార్య కదరా ఈహీనతోడు కాకుండా చేయవు కదా భార్య కావాలి కదా భార్య సాధ్యాయేషణ ఈయన సాధన కాబట్టి ఈయన మీద కోరిక ఈ దొరకాలి ఇది సాధనేషణ సాధ్యవేషణ నుంచి సాధనేషణలో పడతాడు ఒక ఆయన అడిగారు ఏమిటా ఈ పూజలు చేస్తున్నారు ఏమిటంటే నాకేమో శనిగ్రహం యొక్క అనుగ్రహం కోసం పొందిస్తున్నాను నీకు శనిగ్రహంతో నీకు శనిగ్రహం వాళ్ళు నీకు ఈ శనిగ్రహం అనుగ్రహం పొందితే అది సాధనమైతే నాకు సుఖప్రాప్తి పొందుతుంది సాధ్యం అది ఇది సాధన ఈ రకంగా మనుషులు సాధ్యేషణ సాధన ఏషణ ఈ సాధ్య ఏషణలు అలా రెండింటిలో పడి గెలగిలగో ఉంటారు శ్లేష్మంలో కూడా వేయగల కొట్టుకుంటాం దీనికే మృత్యుమని పేరు ఈ మృత్యువు నుంచి బయటపడాలి ఆ మృత్యువు నుంచి బయటపడటం కోసం ఉపాసన కర్మ ఉపాసనని ఆ విధంగా జోడించమని చెప్పారు అంతేగాని అవే పరమసత్యము అని చెప్పడం ముందు లేదు ఏం హీ నేషణాద్వయ రూపాయ అశుద్ధే వియుక్త పురుష సంస్కృత సార్ ఇదే అజ్ఞానం ఇదే అశుద్ధి ఏమిటది రెండు ఏషణలు ఉండటం రెండు ఏషణలు ఇంకా మీకు రెండు రెండు రెండు రెండు చూపించేందుషణలు సుఖమునందు ఏషణ దుఃఖ పరిహార ఏషణ సుఖప్రాప్తి దుఃఖపరిహారం దాన్నే రాగము వేషము దాన్నే సాధ్యవేషణ సాధన యేషణ సాధ్యమేమిటి సుఖప్రాప్తి మళ్ళీ సాధ్యమేమిటి దుఃఖపరిహారం సాధనము కర్మ ఉపాసనలు సాధనము లౌకిక కర్మలు లౌకిక ఉపాసనలు వైదిక కర్మలు వైదిక ఉపాసనలు ఈ విధంగా వీడు యేషణాద్వయంలో చిక్కుకుని కూర్చుని ఉంటాడు వాడి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు నేను విని ఆశ్చర్యపోతాను మీరు ఈ హనుమాన్ని కవచం మూడు వేల రూపాయలు ఇచ్చిపోతుంటే ఐదు వేల రూపాయలు ఖరీదైనటువంటి రుద్రాక్షమాలు మీకు ఫ్రీగా వచ్చేస్తుంది అంటే